ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రుడా ఘనతకు అర్హుడా మహిమాన్వితుడైన ఏసయ్య నీకు గొప్ప నామంకే వందనాలు ప్రభ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నా గొప్ప కార్యములు చేయివాడ అద్భుతాలు చేయివాడ నీకు గొప్ప నామమునకే ప్రభ ఎల్ల కాలము ప్రభ ఘనత మహిమ కలుగును గాక తండ్రిని మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభ ఇచ్చి నీక కొరకు వదనాలు చేయిస్తున్నాం పరిశుద్ధుడమైనది ఏంటి తండ్రి ఈ సాయంత్రకాల సమయం అందుకు ప్రభ నీకులు ప్రభన తండ్రి మరి ఎన్నో రకమైన అవసతులతో ఉన్నప్పుడు మాకు మీ మంచి తరుణంనిచ్చినారు నాయన ప్రభనత నేను స్తుంచటకు నీ యొక్క సన్నిధిలో ప్రభ మేము ఆనందించుటకు ప్రభ నీకు వాక్య ధ్యానముతో ప్రభ గొప్ప మర్మములను తెలుసుకున్నటకు ప్రభ మమ్మల్ని మేము విశ్వాసంలో మరింత ముందుకు సాగుటకు ప్రభా మమ్మల్ని బలపరుచున్న తండ్రి నీ యొక్క మహిమ కలుగును గాక ప్రభ నా తండ్రి నువ్వు చేయి గొప్ప కార్యములు కొరకాయ నీకు వందనాలు చదివిస్తున్నాం ఇంత మటుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును ప్రభ న తండ్రి తలంచుకొని ప్రభ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం అన్ను దినము మమ్మల్ని ప్రభ సజీవు ఆరోగ్యంతో ప్రభ నిలబెడుతున్న దేవుడు మా కష్టాలు సుఖాలు నష్టాలు బాధలు ఇవన్నీ ఉన్నా కూడా ప్రభ అన్నిటినీ నా మాకు విజయం నిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవుడు నా మా యొక్క జీవితాలలో ప్రభ మీరు చేస్తున్న గొప్ప కార్యంలో కొరకాయ వందనాలు మా పట్ల మీకు కలిగినటువంటి గొప్ప ఉద్దేశంలో కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నీ సంకల్పం మా జీవితంలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు నా ప్రభన తండ్రి నీ గ్రంథములో ప్రభమ యొక్క పేర్లను రాసుకున్న దేవుడవు నీకు వందనాలు ప్రభమ వాళ్ళు ఏర్పరచుకున్న దేవుడవు వందనాలు చెల్లిస్తున్నాం అతన్ని అన్ని కార్యములు తండ్రి ప్రభ నీ యొక్క ఘనమైన నామంలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావంలో ప్రభ మీరు పొందుకుంటకు ప్రభనతో మమ్మల్ని నిలబెట్టే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నడిపించండి ప్రభ సేవలో వెళ్ళి ప్రభ ఇంటికి తిరిగి వస్తున్న ప్రతి బిడ్డను ప్రభ తోడుకొని రండి క్షేమంగా ఉన్నతని నడిపించండి నాయన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీకు కావాలి అగ్నిని కంచగా వేసి ప్రభ భద్రపరచండి ప్రభన తండ్రి సకాలంలో ప్రభా మీటింగ్కి రావడానికి ప్రభన తండ్రి వారు ఎక్కడున్నా కూడా ప్రభ నచండి మరి ఈ ఆన్లైన్ లో ఫాలో కావటానికి మీ కృప చూపించండి ఈ సేవలో ప్రభరచండి ఎంతో దూరాలతో వెళ్తున్న ప్రతి బిడ్డ చుట్టూ ప్రభ అగ్ని కంచవేయండి అంధకారం మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలను ఏసు శక్తి కలిగినాము కాల్చిపోతుక హాల లూయ నీకు గొప్ప కారణ మా బ్రద్ధ దేవుడు రాత్రి కాల సమయం అందునండి ప్రతి ఒక్క బిడ్డ ఇంటి చుట్టూ నీకు నీకు అగ్ని కంచగా వేసి ప్రభ అంకారం అంత చిక్కు పారుద్రోలి ప్రభ నాదం నీకు సన్నిధిలో మేము సంపూర్ణ ఆనందం పొందుటకు ప్రభ ప్రతి బిడని అభిషేకించమని ఏ స్నేహ శక్తిగలి నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె hela poru devuni stutinchu okunda sish anapada nanna devuni stutinchudi hela poru devuni stutinchudi a hela stutinchudi లా పొడు దేవుని స్తి చుడి ఆయన పరిశుధ ఆయన పరిశుధ ఆయన దిలో ఆయన సాని దిలో ఎలా పొడు దేవుని స్త్రుతి దేవునిస్తుతి చుడి ఎలా పొడు దేవునిస్తుతి చుడి ఆయన బలమును ప్రసిద్ధి చె ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాల కాశ విశాలే నిస్తృతి చూడేస్త ఆయన పర క్రమ కార్యమున్ బాటి ఆయన పర క్రమకార్యమున్ బాటి ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎలా పొడు దేవునిస్తుతి చుడి ఆ దేవునిస్తుతి చుడి in today pura dwanito ayana stin chudi pura dwanito ayana stin chudi swaramaṇala mulato aa swaramaṇala mulato hela purad dev ne chudi దే నిస్తుతి చూడీలా స తులసి తారోను చని శరకని సర ప్పుడు దేవ నిస్త చోడీపుడు దేవస్తు చోడి తాంబురాను నాట్యము తాంబురాను నాట్యముతో స్తుతించుడి దేవు నిస్తుతి చూడి హలా పుడు దేవుని స్వల్ ండి పిల్ల నగరు చల్లగణండి ఎల్లా ప్రజలు చేరి ఆ ఎల్లా ప్రజలు చేరి పిల్లప్పుడు దేవుని తుంచు ఆ దేవుని తు తిడి hela poru dev ne stuti chudi mrog talam ulato stuti mrog talam ulato ayasote chambe talam ulato talam ulato జీ ఆ చుడి పొడుదేని చుడి సకలా ప్రాణ దోయో వంశీ చుడి సకలా ప్రాణ దోయో వంశీయా ఆ థ్యాంక్ యూ ప్రేజ్ థ్యాంక్ యూ అన్నా స్వప్న ప్రేజ్ చేసుకుందాము స్తోత్రం దేవ పరశుధరా పరశుధరా మహోన్నతరావు సర్వోన్నతరా సర్వశక్తి మంత్రి రఘుదేవ కృపా కనిక్రమ గల మహోన్నత రాఘురాజానికి వంధన గుజ పభాదేవ మేము వాక్యంలో గెలిచినాము ప్రభా తాన్ని ఇదివా మరి మా అందరితో మాట్లాడండి బాబా తల్లి అయ్యా సత్యం ఏంటో మా అందరికి బయలుపరచండి దేవాబాన్ స్వరం మేము వింటకు వచ్చిన మేసూ బాబా మాకు వింటొచ్చింది తల్లి ప్రభావ మేము అయా సత్యంలో మేము సీరియలు నాకు తోడ్పడండి సహాయపడండి దేవా అయా సర సత్యం ఇప్పుడు నడిపించండి ప్రభావ దివాతనీ వింటున్న వాక్యమంతకుల పొపా మేమందరూ వీని బలపడలాగా మాకు సహాయపడమని తల్లి దేవా పరిశుధాన్ని నడిపించే సహాయం మాకు దేచామని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వార్త పదిహేడు పద్దెనిమిది పదహారు వచ్చిండి ఇక్కడ ప్రభు ఏమ మాట్లాడుతున్నారంటే మోహన్ స్వార్త పదిహేడు అజయం చూడండి పదిహేను వచన పదహారు వచనంలో కింద వచ్చనం చూసుకుంటే దేవుడు అంటున్నాడు నేను లోక సంబంధిని కానట్లు కానట్లు వారుని లోక సంబంధలు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యము ఈ వాక్యమే సత్యము నీవు నన్ను లోకము పంపిన ప్రకారము నేను వారిని లోకంలోనికి పంపి వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకొని చున్నారు అని మన ప్రభు మాట్లాడుతున్నాడు అయితే ఇప్పుడు ఏమంటున్నట్టే దేవుడు ఎట్లయితే లోక సంబంధి కాడు అలాగే ఆయనను ఆశ్రయించిన వారు మనం కూడా ఈ లోక సముద్రము కాము ఈ లోక సంబంధి కానట్లు వారు లోక సముద్రం కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయు అంటున్నాడు దేవుడు చూడండి మనం కూడా మనం ఎవరైతే ప్రభుని అంగీకరించాలని వెంబడిస్తున్నారో అనే కొరకు జీవిస్తున్నారో వీళ్ళంతా కూడా ఎట్లా ఉన్నారంటే ఈ లోక సంబంధులు కారు కాబట్టి ఏం చేయాలంటే సత్యమందు ప్రతిష్ట చేసుకోవాలి దేవుని కొరకు సత్యమందు ప్రతిష్ట చేసుకోవాలి ఎందుకంటే మన ప్రభు కూడా ఏం చేశాడు అందరి తనను తాను ఏం చేస్తుందంట ప్రతిష్ట చేసుకుంటున్నానంట చూడండి సత్యం వారిని సత్యమందు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అయితే దేవుడు సత్యము దేవుని వాక్యమే సత్యము కాబట్టి నువ్వు నన్ను లోకమున పంపిన ప్రకారం నేను వారి కొరకు లోకములకు పం వారిని ఈ లోకంలోనికి వారిని పంపుతాను కనుక వారిని కూడా వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకుంటున్నాను దేవుడు అంటే చూడండి అంటే వాక్యం మనకేం చెప్పబడుతుంది అంటే మనం కూడా దేవుడు ఎట్లయితే తండ్రి కొరకు యొక్క వాక్యం కొరకు సత్యం కొరకు తనని తాను ప్రతిష్ట చేసుకున్నాడో అలాగే మనం కూడా మన ప్రభు కొరకు ప్రతిష్ట చేసుకోవాలి సత్యమందు చూడండి అయితే దేవుడి వాక్యమే సత్యము సత్యమే యేసు ప్రభు వాక్యం కాబట్టి మనము ఆయనందు మన మనను ప్రతిష్ట చేసుకోవాలి అని ఇక్కడ మన ప్రభు మాట్లాడుతున్నాం చూడండి నువ్వు నన్ను లోకమున పంపిన ప్రకారం నేను వారిని లోకంలోనికి పంపితిని వారిని సత్యమందు ప్రసిద్ధ చేయ అవునట్లు వారి కొరకు నన్ను ప్రచిత చేస్తున్నాను మరియు నువ్వు నన్ను పంపి లోకము నమ్మున్నట్లు తండ్రి నా నీవును నా ఎందు నేను వారును మన ఎందు ఏకమ్యం ఉండవాలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు వారి వాక్యం వలన చూడండి ప్రభు ఎట్లయితే మన సత్యం కొరకు తనని తాను ప్రశితించుకునడం కదా మనని కూడా అట్లా ప్రతిష్ట చేసుకోమంటున్నాడు మనం మనని కూడా ప్రభు నందు ప్రతిష్ట చేసుకొని కదా ఎవరికైతే మనం దేవుని వాక్యం అయితే ప్రకటిస్తామో వారి వాక్యం కూడా వారు కూడా వారి కొడుకు దేవుడు ఏమంటున్నంటే వారి వాక్యం ఎవరైతే ప్రశి ప్రశ్నించబడ్డ వారి వాక్యం విని దేవుని ఈ విశ్వాసం ఉంచుతారు కదా వారి వారి విశ్వా విశ్వాసం ఉంచుతారు విశ్వాసం ఉంచుతున్నారు వారి కూడా ఏకమైన వాళ్ళని వారి కొరకు ప్రార్థించున్నారు చూడండి మనము ఇప్పుడు ఈ లోకంలో సత్యం కొరకు పోరాడు వాళ్ళు చాలా తక్కువైపోయారు సత్యం అనేది ఏంటంటే సత్యాన్ని తొక్కేస్తారు అనమాట అబద్ధాన్ని ఆశ్రయించి ఈ లోకం ఉంది సత్యాన్ని వెంబడించడం తక్కువ అబద్ధాన్ని ఆశ్రయించి అబద్ధాన్ని వెంబడించడం ఎక్కువైపోయింది దేవుడు అందుకే అంటారు ఎప్పుడైతే మనం సత్యం అందు మనం ప్రతిష్ట కదా మనం కదల్చబడడం ఈ లోకంలో ఎన్ని మన ముందు వచ్చినా పోయినా మనం మాత్రం కదల్చవడం ఒకవేళ ఆ సత్యం ముందు ప్రతిష్ట చేసుకునే లేదా దేవుని కొరకు మనము ఈ లోకమైన ఈ లోక గలిబిల్లో పడిపోతాం అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ప్రభు కొరకు మనం ప్రతిష్ట చేసుకోవాలి ఎందుకంటే అంత ఎట్లుందంటే ఇప్పుడు ఎవరు కూడా సత్యం ముందు మనసు పెట్టక సత్యాన్ని అవలంబించక అబద్ధాన్ని ఆశ్రయించి అబద్ధాన్ని వెంటబడి ఈ లోకానుసారమైన జీవితం జీవించుకుంటూ సత్యాన్ని మర్చిపోతారు విశ్వాసం సైతం కూడా మర్చిపోతా ఉంటారు ఎందుకంటే ఈ లోకం అనేది అట్లా మారిపోయింది కాబట్టి అయితే ఒక అంతకు చూసుకుంటే సత్యం మందు ప్రతిష్ట చేసుకోవాలంటే మన ప్రభుకి మనం ఒక విధంగా నాజురు చేసుకోబడ్డ జీవితం ఉంటాయి జీవితం ఉండాలి మనం కదా ఈ లోక ఉండకుండా కదా చూడండి దేవుని వాక్య మందు చేసుకోవాలి మనం మనం అని మన ప్రభు కదా సత్యానికి మన ప్రభువే అంత విలువ కదా చూడండి తండ్రి వాక్యానికి ఒక కుమారుడైన దేవుడు లోకానికి వచ్చి అంత విలువ ఇచ్చినప్పుడు సత్యానికి అని బిడ్డమైన మనము మనం ఎంత విలువ ఇవ్వాలి ఇంకా కదా సత్యం అంటే సత్యమే కదా ఈ అబద్ధం లేనిదే సత్యం కదా అయితే ఆ సత్యాన్ని మనం వెంబడించాలి ఆ సత్యం మనం మనం దాన్ని ఆజురు చేసుకున్నట్టు ఉండాలి మన ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి గలిబిలి బబులోని ఒక రాజ్యం ఇక లోకంలో మనకి ఎక్కడ అప పరిశుద్ధత అనిపించదు అంత అపవిత్రత ఎటు చూసినా కదా ఆ టైంలో ఇప్పుడు అందులో ఈ రాబోయే దినాలలో ఎట్లుంటారంటే భయంకరమ దినాలలో కదా ఎటు చూసినా మనకి సత్యం కనిపించు కనపడదు అంత ఎట్లుంటారంటే చూడండి దేవుడు మనకు ముందుగానే చెప్పి పెట్టింది చివరి దినాలలో ఏ విధంగా ఉంటుంది ఎట్లా అవుతుంది అందుకే దేవుడు చెప్తున్నారు ఏంటంటే మేము అంటే మనము దేవినందు ప్రతిష్ట చేసుకోవాలి తప్పనిసరిగా దేవినందు ప్రతిష్ట చేయించుకోవాలంటే లోక సంబంధం వాటి మనకి మనస్సు ఉండద్దు మన మనసంతా పై వాటి అంత దేవుని అంద ఉండాలి దేవుడు తండ్రి పాశంలో కూర్చున్నాడు కదా మన ప్రభు అక్కడ ఉండాలి మన మనసు అంతా కదా లోకానుసారమైన వాటిలో ఉంటే మనం ప్రతిష్ట చేసుకోనలేము ప్రతిష్ట చేసుకోక లేకపోతే ముందు రాబోయే రోజుల్లో భయంకరమైన దినాలు విశ్వాసంలో బలంగా ఉండలేము ఎందుకంటే మన ప్రభువే సత్యవంతుడు కాబట్టి మనం ప్రతిష్ట చేసుకున్నాం మన ప్రభుత్వం ఇంకేమంటున్నట్టు దేవుడు దేవుడు మూడు ముప్పై మూడు అదే యోహాని సువాసం మూడో అధ్యాయము ముప్పై మూడు మాట్లాడుతున్నాడు చూడండి అయితే దేవుడు ఏమవుతుంటే మూడు ముప్పై మూడులో అయన సాక్ష్యము ఎవడుని అంగీకరింపడు ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు అని అయితే చూడండి ఎవ ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో ఆయన సాక్ష్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళే దేవుడు సత్యవంతులని ఆ మాట ముద్ర వేసి ఉన్నారంట ఏడాక దేవుడు తాను పంపిన ఈ కులత లేకు నాత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును చూడండి ఇక్కడ ఏమంటున్నారు దేవుడు చూడండి అయితే ఆయన సాక్ష్యం అంట ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడంటే దేవుడు సత్యవంతులని మాటకి ముద్ర వేస్తాడంట ముద్ర వేసి ఉంటాడంటా చూడండి కదా మన ఆయన బిడ్డల మనం కూడా ఆయన మాట్లాడ ఆయన సాక్ష్యం మనమంతా కదా మనం అంతా ఆయన సాక్షణం కాబట్టి ఆయన ఆయన మాటకి మనం కూడా ముద్ర వేసే ఉండాలి అంటే ఆయన సాక్షిగా ఉండాలన్నమాట ఏ లోపం దేవుడు సత్యవంతుల మాటకి ముద్ర వే ముద్ర వే వేసి ఉన్నారు పంపిన వానికి కులత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు ఆయన దేవుని మాటలే పడుకున్నట ఎప్పుడైతే దేవుని అంత మనం ఆదిరి చేసుకొని ఆయన ఒక రకమైన ప్రతిష్ఠించుకుంటామో కొళ్ళత లేకుండా దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు చూడండి కొళ్ళతో లేకుండా దేవుని ఆత్మ ఉంటారు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని మాటలే పలుకుతాడు దేవుని మాటలే పలుకుతాడు కానీ వేరే మాటలు పలకాడనమాట అని చెప్తున్నాడు అయితే తండ్రి అంట కుమారిని తండ్రి కుమారిని ప్రేమించి ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు కనుక ఆయన చేతి అప్పగించి ఉన్నాడు కుమారునందు విశ్వాసం ఉంచి వాడు నిత్యజం గలవాడు కుమారునికి అవి దేవుడు కాని వాడంట జీవం చూడ దేవుని ఉగ్రత వాని మీదకి వాని మీద నిలిచి ఉండును అని చెప్తున్నాడు చూడండి దేవుడు ఏమంటున్నాడు కదా ఎప్పుడైతే కొలత లేకుండా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం అప్పుడంట మనని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడంటే ఎందుకంటే తండ్రి కుమారిని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్యను అప్పగించినట్టు దేవుడు మనకు ఈ సృష్టిలో మనకి అప్పగించినాడు కదా కదా సమస్తము ఆదిలో అప్పుడు ఆదం అవ్వలేసి అప్పగించట్టు మనకు కూడా దేవుడు అన్ని అధికారం అప్పగించింది సృష్టి మీద మనకి అయితే మనం ఎప్పుడైతే దేవుని అందుకు అలసిష్ట చేసుకుంటామో దేవుని ఆత్మ కడిగి మనం ఉంటామో అప్పుడు మనం విజయం పొందుతాం ఈ లోకంలో కదా చూడండి దేవుడు ఆయన ఎంతమంది ప్రేమించిన తండ్రిని కాబట్టి కదా అయితే ప్రభు ఏమంటున్నాడు మనం కూడా అంత మన ప్రభుని ప్రేమించాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అప్పుడు కదా సమస్త దుష్ట దాని మీద మనకు దేవుడు విజయం ఇస్తాడు కదా దురాత్మల మీద కానీ ఏ సమస్య మీదనే మనకు విజయం ఇచ్చేవాడు మన కదా సమస్తం మన కూడా దేవుడు వెళ్ళమని చెప్పిండు కానీ వెళ్తున్నామా ఈరోజు కదా ఇలా దేవుని చెప్పిన యొక్క సృష్టిని మనం వెళ్తున్నామా వెళ్ళడం ఫస్ట్ మనం ఏం చేయాలి కదా ఆ దేవుడు ఆత్మలను మనకు అప్పగించినడు ఆత్మల కొరకు మనకు పోరాటం ఉండాలి సత్యం కొరకు పోరాటం చేసే ఎవ్వరు ఉండరు సత్యం ఏంటి దేవుని ఆత్మ ఎట్లయితే ఈ భూలోక ఈ భూలోకానికి వచ్చింది అట్లా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి సత్యాన్ని గ్రహించి ఆయనను ఒప్పుకొని ఆయన ఆత్మని ఆయనకు వెళ్ళాలి కానీ ఇక్కడ అట్లా లేదు కదా లోకానుసారంగా జీవిస్తున్నాడు కదా ఆత్మ ఎక్కడిపోతున్నారు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు కదా చూడండి సత్యం కొరకు పోరాడి వాళ్ళు చాలా తక్కువైపోయినారు కదా దేవుడు సత్యం కొరకు పోరాడి తన ప్రాణాన్నే పెట్టిన దేవుడు కదా తన ప్రాణాన్ని వెనుకాడకున్న దేవుడు ఆ సత్యం కొరకు ప్రాణం పెట్టిండు ఆ గొప్ప దేవిని మనము అనుసరించి నడుచుకోవాలి ఎందుకంటే సత్యం కొరకు పోరాడాలి కదా ఈ లోకంలో ఏంటంటే ఎట్లా అయిపోయిందంటే జీవనం మొత్తము మనకి ఎటు చూసిన గల్పిలి అంటే దేవుని ఆత్మ లేకుండా చెప్పడము ఈ బైబుల్లో ఒకటి మాట్లాడడము సంఘాలలో అట్లా తయారైపోయింది అంతా ఎందుకు సత్యం మనం కదా మన వాక్యం ని వ్యతిరేకంగా ఎట్టడంలో మాట్లాడుతున్నారు కొన్ని ఎక్కడ చూసేటం మనం సంఘాలు అట్లాంటి ప్లేసుల్లో పోయి విన్నప్పుడు విశ్వాసుల యొక్క విశ్వాసం ఏమైపోవాలి కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యంలో ఖచ్చితంగా ప్రతిష్ట చేసుకోవాలి దేవుని మాటలు అయితే చూడండి ఇప్పుడు ఎక్కడ తెలిసినంత సంఘాల మీద సంఘాలు కొట్లాడుకోవాలి ఇలాంటి ఇలాంటి కూడా వాళ్ళు ఏం చేస్తు విమర్శించి మాట్లాడుతున్నారు నేను చూస్తుంటే చూడండి ఆ పోస్టుల కంటే ఏమంది తెలుసాను ఇట్లా విమర్శించి మాట్లాడుతున్నారు చాలా మంది వింటున్నా ఇట్లా వ్యర్థమైన మాటల్లో దేవుని భక్తులు దైవజనులు అంటారా ఏమనాలు వీళ్ళని వింటుంటే మామూలుగా ఒక వచ్చే విశ్వాస విశ్వాసాలను పడిపో విశ్వాసం పోతే చేస్తున్నారు కాబట్టి కదా చాలా కొద్ది దేవుడు ఏర్పరచుకున్నాడు శేషాన్ని పెట్టుకున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన సత్యం ప్రకటించడానికి కదా అయితే అందులో మనం ఉండడానికి ప్రయాస పడాలి ఎందుకంటే అంత ఇక్కడ కరెక్ట్ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాస సత్యం కొరకు సత్యం కొరకు ఫస్ట్ పోరాటం ఉండాలి ఎందుకంటే సత్యాన్ని ఎదిరి ఎదిరించడానికి దాన్ని అబద్ధం చేయడానికి దుష్టుడు యొక్క పోరాటం ఉంది దృష్టి చేస్తున్నాడు కదా వాడు కూడా కదా సత్యాన్ని అబద్ధంగా మార్చాలని చెప్పి కదా సత్యం ప్రకటించాలను లేవాలి మనం చాలా చెప్పడానికి కదా ఎందుకంటే ఎట్లా అంటే సత్యము ప్రకటించడం అంటే సత్యాన్ని ఒక సత్య జ్ఞానాన్ని విధితరులోకి బోధించడం అంటే అదేదో మామూలు విషయం కాదు చాలా ప్రయాసంతో కూడింది అంటే మనం ఎంత ప్రార్థనలు ఉండాలి ఎంత వాక్యం ఉంటే కానీ మనం ప్రకటించలేము దేవుడు మనకు చెప్పిండు ఏంటంటే సత్యం కొరకు పోరాలంటే ఖచ్చితంగా మనకు దేవుడి యొక్క కోచం ఉండాలి కదా ఆత్మావేశం ఉండాలి కానీ శరీరావేశంతో ఇది కాని పని ఎందుకంటే దేవుడు చెప్పింది కదా శక్తి చేత కాదు ఎవరి చేత కదా దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మచేత అవుతుంది సత్యం కొరకు పోరా దేవుని ఆత్మ వలననే కాబట్టి ఆయన ఆత్మ పొందుకొని మనం పోరాడాలి సర్వంగా కొంచెం ధరించం కానీ శరీర శరీరానుసారంగా మనం ఎంతో పోట్లైనా వేస్ట్ చేయం చేయలేము పడిపోతూ ఉంటాం అందుకే ఆత్మ పొందుకొని మనము దేవుని అందులో చేసుకుని దేవు కొలకు మనము ప్రయాస సత్యం కరకు ఎందుకంటే రాబోయే దినాల్లో చాలా విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది భయంకరమైన అల్లరులు భయంకరమైన ఒకరి మీద ఒకళ్ళు చేసుకోవడం అది ఏమంటారు విమర్శలు చూసినాం కదా మనం అంతా ఎట్లుంటుందో మనకి లోకము అన్ని అవన్నీ చూస్తా ఉంటే ఏమవుతుంది విశ్వాసం బ్రష్లు అవుతా ఉంటారు అందులో ఇంకేంటంటే అంత దినాలలో ఏం చేశారంటే వాడుకోలేము యోహన్ ఎనిమిది పం ఎనిమిది యోహాన్ ఎనిమిది ఇరవై తొమ్మిది దేవుడు ఏమంటున్నా అంటే ఇరవై తొమ్మిదిలో నన్ను నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు తోడే ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేరని చెప్పి చెప్పండి కదా చూడండి ఏమంటున్నాడు దేవుడు నన్ను పంపిన నాకు తోడే ఉన్నాడు అయితే మనకి ఎవరు తోడున్నాడు చెప్పండి ఈ లోకంలో మనకి ఎవ్వరు తోడే ఉండడు అంత దర్షత్వం ఈ లోకంలో ఎవ్వరు తోడు కానీ మనకి మనం ఎవరైతే దేవుని అందుకు ప్రతిష్ఠించుకుంటాం దేవుడు మనకు తోడే ఉంటాడు చూడండి దేవుడే అంటున్నాడు చూడండి నన్ను నన్ను పంపిన నన్ను పంపిన నన్ను పంపిన నాకు తోడే ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయడం కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు అయితే చూడండి ఎప్పుడు మన ప్రభుకి కార్యాలు చేస్తే ఆయన మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడంట దేవుడు ఆయన మాటలు ఇది కూడా ఆయన అంటే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాలంటే ఎప్పుడు అది ఆయనకి ఇష్టమైన కారాలు చేస్తే ఎందుకంటే ప్రభు కూడా తండ్రికి వచ్చి ఇష్టమైన కార్యాలు చేసినాం కాబట్టి ఆయన ఇప్పుడు విడిచిపెట్టలేదు అండి ఇద్దరు ఏకమే ఉన్నారు ఇప్పుడు అయితే చూడండి మనము కూడా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ఆయనకు ఇష్టమైన కార్యాలు చేయాలి అప్పుడు మనము ఒంటరిగా ఆయన విడిచిపెట్టం అనేది అని చెప్పి అయితే ఆయన ఈ సంగతులను ఈ సంగతులను మాట్లాడుచుండగా అనేకులు ఆయన విశ్వాసం ఉంచిది అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు నమ్మకంగా విశ్వాసంతో ఆయన నత్తుకొని ఉంటావో ప్రతిష్ఠించుకుంటావో అయితే నిన్ను బట్టి కూడా ఏం చేస్తారంటే లోకులు విశ్వాసం వస్తారు దేవుని ఎందు ఎప్పుడైతే నువ్వు ఆయన కార్యాలు చేస్తుంటావో ఆయన కార్యాలు చేసినప్పుడు ఆయన మాటలని బయకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఎల్లప్పుడూ ఆయన ఎందుకు ఉండి ఆయనకి ఇష్టమైన చేస్తే అప్పుడు లోకంలో ఉన్న వారు కూడా మనము చెప్పినప్పుడు దేవుని కడుగు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారనమాట అంటున్నాడు దేవుని అయితే దేవుని ఎందుకు ప్రతిష్ఠించుకోవడం అంటే దేవుని కార్యాలు చేయడమే కదా ఆయన ఆజ్ఞలను పాటించి చూడండి మనం చూసుకుంటే తెస్లోని తే రెండవ పత్రిక రెండు పదముడు చూడండి ఏమంటుంట రెండు పదమూడులో రెండు పదమూడులో ప్రభు వలన ప్రేమిపోయిన సహోదరుల అంటే ప్రభు వలన ప్రేమకి సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధకి మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడు దేవునికి గురి కృతజ్ఞత ఉన్నాము ఇక చూడండి ఇక్కడ ఏమంటుంది బాబు అంటే దేవుడంట ఆదికి ముందే అయితే ప్రభు వలన ప్రేమ పడిన సహోదరులు అలా అంటున్నారు ఆత్మ నుండి సత్యములు నమ్ముట వల్లనని సత్యము నమ్ముట వల్లనని కదా దక్షిణ పొందుట ఒక దేవుడు ఆది నుండే మనల్ని అంటే ఏర్పరచుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ వాక్యం కదండి ఇప్పుడు చెప్పండి సత్యం మనం ప్రశ్నించుకోవాలి స్థితిలో ఉండాలని కదా చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే ఆదికి ముందే మనల్ని ఏం దేవుడు కదా అనే ఆయన సత్యం నమ్ముట వల్లని మనంట ఆది నుండే ఏర్పరచుకుని ప్రభు మనని అందరినీ ఊరికైనా ప్రభు అద్దరికి కాబట్టి సత్యానికి సాక్షిగా ఉండాలని ప్రభు మనందరినీ ఏర్పరచుకున్నాడు ఎందుకంటే మన ప్రభు కూడా ఈ లోకానికి సత్యం ప్రకటించడానికి వచ్చింది కదా అప్పుడు ఫీలాత్ ఎదురు ఏం మాట్లాడింది దేవుడు సత్యం సాక్ష్యం ఇచ్చట అన్నాడు ప్రభు అయితే చూడండి సత్యం ఏంటి అని అక్కడ ఫీలాత్ అడిగింది మన ప్రభుని అయితే ఆయన చెప్పేంతలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన అంటారు కదా చాలా మంది అనుకుంటుంటారు నేనేమనుకుంటున్నా అంటే ఆల్రెడీ దేవుడు అక్కడ మనకి శిష్యుల ముందు చెప్పేసిన కదా దేవుడు నేనే మార్గములు సత్యములు జీవం అనే ప్రభు చెప్పింది కదా అయితే అక్కడ ఇప్పుడు ఒక ఇలా తర్వాత ఏం చెప్తుంది అని అనుకుంటున్నాం మనం నాకు ఒకసారి అక్కడ ఒక ఆలోచన ఏంటని అడిగినప్పుడు ఒకవేళ అక్కడ అక్కడ నిలిచి ప్రభు ఏం చెప్పేవాడు కదా అని అనుకుంటారు కదా నేను అనుకుంటున్నా మరి సత్యం అంటే నేనే నేనే అంటున్నాను ప్రభు నేను అనుకుంటున్నా కదా నేనే మార్గము సత్యమును నా ద్వారా తప్ప నువ్వు నా తండ్రి దగ్గరికి రాలేరు ఎవరు అంటే కదా ఇక పరమాత్మ దగ్గరికి రాలేరు ఎవరు నా దా నా ద్వారా తప్ప అని ఇదే సత్యమని అని అనుకుంటు చెప్తున్నానేమో అనుకుంటా నేను ఎందుకంటే కదా అక్కడ ఫీల్ అవుతినప్పుడు ఇది చాలా మందికి ఒక క్వశ్చన్ ఒక ఉండిపోయింది అందరికీ ఏమంటున్నా ఆలోచిస్తూ ఉంటారు వెనుకులు ఆలోచిస్తూ ఉంటారు వెతుకుతూ ఉంటాం వాక్యం కదా మన ప్రయాసం ఇట్లా బయట పెట్టడమే కదా నేను వాక్యాన్ని అయితే చూడండి దేవుడు అంటే మనం ముందుగానే ఆయన అంట సత్యం కొరకు ఏర్పరచుకున్నాడంట ఆదికి ముందే దేవుడు అని చెప్తున్నాడు ఇంకేముంటుందంటే ఇంకా చూస్తుంటాం హిమోతికి మొదటి మొదటి పతి కాలం ఏమిటో చూడండి ఉండే పరిస్థితులు దేవుడు అది కూడా మనకి చెప్తున్నాం చూడండి రెండు మూడు నాలుగు చివరి దినాలనంట అందరూ ఎట్లుంటారంట చూడండి అయితే కడుబరి దినాలలో హిమోతి వాసి మొదటి పత్రిక నాలుగో దినం అయితే కడవరి దినాలలో అంటే కొందరు అంటే వేషధారణ వలన మూసపరుచు దయ ఆత్మయందును దయ్యముల ఆత్మ దయ్యమున లక్ష్యం నుంచి విశ్వాస పరుషులకు దాన్ని ఆత్మతీటగా చెప్పుచున్నాడు అని ఇక్కడ మన వాక్యం మనతో మాట్లాడుతున్నాయి అయితే ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారంట కరువర దినాల్లో కదా ఎక్కడ చూసినా వాక్యం కొరకు అంతా కొట్లాడుకుంటా ఉన్నారు దీన్ని వాక్య విషయం కూడా కొట్లాడుకుంటా ఉన్నారు అన్ని సంఘస్తులు వాళ్ళు వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీరు ఇందులో మనకి ఎంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు ఎంతమంది అబద్ధ ప్రవక్తలు మనం గ్రహించాలి ఎందుకంటే చూడండి కరువర దినాలు అంతా దయ్యముల భూత మీద లక్ష్యం ఇస్తారంట దినాల్లో అబద్ధకులు వేషధారణ వలన అంట వాళ్ళు కూడా అబద్ధకుల వేషధారణ వలన మోసపరిచూ ఆత్మనేందు దయ్యము ఆత్మనేందు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులు అవుతారంట కాబట్టి ఇంత భయంకరంగా ఉంటుంది కాబట్టి సత్యం మనం రచిష్ట చేసుకోవాలి ఎందుకంటే విశ్వాస భ్రష్టు లేం వస్తుంది ముందుకి చూడండి ఒకళ్ళొకటి ఆత్మ లేదంటారు ఒకళ్ళు అన్ని భాష లేదంటారు ఒకళ్ళేమో ఆత్మ ఉందంటారు ఒకళ్ళు లేదంటారు అట్లా ఇట్లా ఏదైతే ఏదో మాట్లాడి మొత్తము ఆ విశ్వాసం ఉన్న విశ్వాసం కోల్పోయేటట్టు చేస్తూ ఉంటారు అనమాట ఇది మనకి ముందే మన యొక్క కేబీకే ఎప్పుడు చెప్పుబడుతూ ఉంటుంది మనకి వాక్యం అంత తీరాల్లో అందరూ అబద్ధ ప్రవర్తలు అబద్ధ కీసులు మూసగాళ్ళు గోరచర్ణం దాల్చిన చోడేళ్ళు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మనం మాత్రం చాలా జాగ్రత్తగా స్థిరంగా ఉండాలి ప్రభుని అయితే చూడండి దయముల పోదంటే అనులకి కాదు ఇది మన క్రైస్తవంలోనే ఉందని ఇక్కడ మనకు చెప్పబడుతుంది కొన్ని కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే వాక్యం లేనివి చెప్పి వాక్యం లేని కూడా అలా కలిపి చెప్తా చూడండి దయ్యముల బోధలు ఒక ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతుంట నేను చెప్పలేను అవన్నీ కానీ వాటిని బట్టి చూసే విశ్వాసాలు విశ్వాసం పోతుంది అందుకే మన వాక్యము చాలా మనకు చాలా అవసరము దేవుణ్ణి స్థిరలే ఉన్నట్లు మనం అద్దుకొని చాలా అవసరం మనకి కదా చూడండి లోకంలో మనము దేంతో సమాధాన పడదు కదా అబద్ధంతో అస్థలు సమాధాన పడదు దేవునికి వ్యతిరేకమైన దాంతో సమాధానాన్ని పడదు కదా మన కరెక్ట్ అంటే కరెక్టే కదా సత్యము దేవుడు ఏమన్నారు నిశ్చమనుడు మనకు ప్రతి విషయంలో ప్రతి మాటలు నిత్యం అంటే అది దృఢ నిశ్చయమే ఇంకా దానికి తప్పింది వేయ ఈ మాట లేదు అన్నట్టు మన ప్రభు మనకు సూటిగా చెప్పింది కదా అలాంటప్పుడు మనం ఎవరేం మాటలైనా గ్రహించి తెలుసుకొని నడుచుకోవాలి ఎందుకంటే అబద్ధాన్ని చెప్ప చెప్పడం మనము కదా అబద్ధాన్ని కొందరు చెప్పే మాటలు విని కూడా అబద్ధాన్ని మనం ఆశేసి శ్రాపగ్రస్తులం అవుతాం అబద్ధాన్ని మనం బయటపడటం చాలా కష్టం అందుకే ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని పరిశీలించుకొని కదా మన దీవిని మనం ప్రతిష్ట చేసుకోవాలంటుంది ఎందుకంటే మనం బయట తిరుగుతూ ఏవేవో రకరకాలంతా జ్ఞానం ఎక్కువైపోయింది కదా ఈ అతి తెలుగు జ్ఞానం ఎక్కువైపోయింది నువ్వు ఎవరికి ఇష్టాన్ని చానానికి ఎవరు మాట్లాడింది వాళ్ళే కరెక్ట్ అనుకుంటారని వాక్యానికి చోటు ఇవ్వరు వాక్యం కరెక్ట్ అనుకోరు వాళ్ళ తెలివితేటలే కరెక్ట్ అనుకుని నడుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కదా మన ప్రభు జ్ఞానం మనకు కావాలి మన ప్రభు ఇచ్చిన జ్ఞానం మనకు కావాలి కాబట్టి మనుషులు ఎట్లాంటి వాళ్ళైనా కావచ్చు లోకంలో చెప్పే హాస్టల్ కానీ దైవజన్ కానీ ఎవరైనా ఎట్లాంటి దేవుడైతే నమ్మదగిన వాడు కదా చూడండి మనతో తొమ్మిది వర్షం చూసుకుంటే నాలుగు తొమ్మిది వర్షం చూసుకుంటే ఏమంటుందంటే ఈ వాక్యం అంట ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమైన మనుషులందరికీ రక్షకుడు మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని అందు నిరీక్షణ ఇంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటు పడుదాము అని చెప్తున్నారు దేవుడు కదా అంటే ఎవరైతే ఎట్లా మాట్లాడిన జ్ఞా దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడే కానీ దేవుడు మాత్రము చూడండి ఆయనతో నమ్మదగిన వాడు జీవం గల దేవుడు కదా ఆయన వాక్యం ఎట్లుందంటే పూర్ణ అంగీకారం గలదై ఉన్నదంట దేవుని వాక్యం నమ్మదగినదే పూర్ణ అంగీకారం గలదే ఉన్నదంట దేవుని వాక్యం కాబట్టి మనము కదా నిరీక్షణ నిరీక్షణ ఇచ్చి నుంచి ఉన్నాం కనుక ఇందు నిమిత్తం ప్రయాసంతో మనం పాటు పడదాం అంటున్నాం ఇది నిమిషాయి కాబట్టి మనం ఎందుకు ప్రయాసపడాలి ఎందుకు పాటు పడాలంటే మనం దేవుని యొక్క సత్య విషయమైన అనుభవం జ్ఞానం కొరకు మనము పాటు పడాలి దేవుడు అంటే ముందు దినాల్లో దొరకదు ముందు దినాల్లో దొరకదు ఎందుకంటే అందరూ దయ్యములో బోధేందు లక్ష్యం ముంచి ఏటేటో పోతా ఉంటారు కాబట్టి చూడండి ఇంకేం చెప్తుందంటే దేవుడు అంటే ఎఫైసీ ఎఫ్ఐసి మనకి దేవుడు ఏం చెప్పిందంటే కదా మన సత్యం కొరకు పోరాడంటే దేవుడి యొక్క సర్వంగా కోసం ఖచ్చితంగా ధరించుకోవాలి దేవుడు చెప్పినా ఒక సర్వంగా కోసం మనకు ఉండాలి తప్పకు అర్థం మూతట ఫస్ట్ చూడండి రకరకాలుగా రకరకాలుగా చెప్తా ఉన్నారు ఈ లోకంలో అయితే మనకు దేవుడు ఏమంటుండంటే హెబిడి పత్రికలు అదే పన్నెండో అధ్యాయంలో ఇంత గొప్ప శాస్త్రి సమూహము వేగం వల్లే మనను ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులుక చిక్కులు పెట్టుకు పాపమును విడిచిపెట్టి ఈ శ్వాసమును కతయ్యి దానిని కొనసాగించే వారిని నేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదాము చూడండి మన ఎదుట ఉంచబడిన పందెం కొర ఓపికతో మనం పరిగెత్తాలి కదా జ్ఞానంతో దేవుని యొక్క ఆత్మ జ్ఞానంతో మనం పరిగెత్తాలి కదా ఎందుకంటే దేని వాక్యం ఏమంటుందో మనకి మేఘం వల్లే గొప్ప ఇంత గొప్ప సాక్షి మేఘం మనం ఎదుట ఉంది కాబట్టి కదా ఏ సులువుగా చిక్కులు పైకు భారం మనం పడకుండా జాగ్రత్త పడాలి కదా సులువుగా కూడా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా కూడా మనం జాగ్రత్త పడాలంటుంది కదా ఇక్కడ అయితే చూడండి గొప్ప ఇంత గొప్ప సాక్షి సమూహం మనకుంది కానీ ఇంతకు మించిన గొప్ప సాక్షి మనకి మన ప్రభుయే ఉన్నాడు మన ఏ ప్రభే చెప్తున్నాం కదా మన ప్రభుయే గొప్ప సాక్షిగా ఉన్నాడు మనకు ఈ సత్యానికి ఇంక ప్రాణం పెట్టంత పోరాడి కదా సత్యం కొడుకు దేవుడు కదా పోరాడి కదా మన పాపం కొడుకైనా ప్రాణం పెట్టిన యొక్క శిలో మీద మన యొక్క మన పాపం కడిగి మనం దేవుడు పరిశుద్ధపతి తన విద్యా రాజ్యం మనకి ఇచ్చినాడు కాబట్టి కదా ఈ గొప్ప సాక్షి సమయం ఉంది కానీ దీనికటి ముందుగా మనకి మన ప్రభు గొప్ప సాక్షిగా ఉన్నాడు మన సత్యానికి చూడండి అయితే మనం ఎంత సత్యాన్ని మనం ఎంత నిష్టగా మనము ఆ దేవునికి మనం సమర్పించుకోవాలి చెప్పండి ఇంకా ఎంతగా నాది చేసుకోవాలి ఈ లోకం అంత శతమైంది ఏది కరెక్ట్ లేదు ఏది మంచి లేదు కదా దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనం ఆప్తా ఉంటుంది ఈ లోకము లోక ఆశలు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన ఎద్దకు చేరేంత వరకు ఏదో ఒక అడ్డంకు మనం ఆప్తా ఆపనికి ఆపనికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఎన్నో దూషశక్తులు అవన్నీ వీటన్నిటిని మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే ఊరికేనవుతుందా చెప్పండి అప్పుడు అక్కడ ఎట్లయితుందంటే ఆయన ఎందు మనం సత్యమంత తీరులే ఉంటేనే అది మనం చేయగలుగుతాం కదా ఎక్కడ ఏ పదం మనం అడ్డగించినా కానీ మన దేని వాక్య జ్ఞానంతో దాన్ని మనం ఏం చేయాలంటే పక్కకు తోశాలన్నమాట అట్లా మనం ఉండాలి కదా చాలా మంది అట్లా లేక పడిపోతా ఉంటుంది చూడండి అయితే ఎప్పుడైతే మనం ఇతరులు చెప్తారు మనం వింటాం వాక్యం కానీ మనంత మనమే వాక్యంలో ధ్యానిస్తే చూసుకుని తెలిస్తే ఇంకా మనం ఎంతో సంపూర్ణలుగా తయారవుతాం అంటే కదా వాక్యం అభ్యాసం చేసినా సంపూర్ణంగా తయారవుతాం కదా వినట వాళ్ళని విశ్వాసం వస్తుంది కానీ విన్న తర్వాత నీ అంతకు నీవే అంటే నీ వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి మనము సిద్ధపడాలి దేవుని కొరకు అని అంటున్నాను చూడండి గొప్ప సాక్షు సమూహం అంట మేఘం వల్ల మనల్ని ఆవరించినందున మనం మనం కూడా ప్రతి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి అంట విశ్వాసమును కర్త దేవుని మనం చూడాలంట దానిని కొనసాగించబడిన వైపు ఏసు వైపు మనం చూడాలంట కానీ ఇంకా ఎక్కడ దేని వైపు మనం చూడదు విశ్వాసము కడత మన ప్రభు దాన్ని కొనసాగించాడు మన ప్రభు కాబట్టి ఆయన వైపు చూసే మనం నడవాలి కానీ ఇంకా వేరే తట్టు మనం కురి అడమల తట్టు చూడద్దు అని చెప్తున్నాడు దేవుడు అయితే ఆ టీ ఈ లోకంలో నడుపువాల్సింది ఎందుకంటే మామూలుగా లేదు కదా ఈ లోకంలో పెరుగుతున్న యొక్క జ్ఞానము నలుమూలలో పెరుగుతున్న జ్ఞానము ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటే దేవుడే మర్చిపోతారు రాబోయే దినాలలో కదా అంత చీకటి భయంకరమైన చీకటి ఆవరిస్తుంది కాబట్టి కదా సత్యాన్ని ఎవరు అవలంబించకుండా ఆ చీకట్లో బతుకుతా ఉంటారు కాబట్టి ఈ సత్యంలో మనకు ఖచ్చితంగా మన ప్రభుత్వ మనము ప్రతిష్ట చేసుకోవాలి ఈ నేను ఈ వాక్యము నేను ఎప్పుడైనా కానీ వాక్యము ఇక్కడ చదివేసి చెప్పాను ఎందుకంటే ఎప్పుడో దేవుని అడుగుతా ఉంటా వారి గోళ్ళ ముందు అడుగుతా ఉంటాను దేవుని ఏం చెప్పాలి నేను దేని కొరకు సిద్ధపడాలి నేను ఎట్లా చెప్పాలి నాకు మాట్లాడు మాట్లాడు ప్రభాని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను దేవుని అడుగుతా ఉంటా ఎందుకంటే రాబోయే దినాలలో విశ్వాసం చలారిపోయే దినాలు ఈ భయంకర సిద్ధ గబి గలిబిలి బాబులో ఉన్నంత శితమైన దానిలో పడి ఏది కరెక్ట్ ఏదో ఏది ఇది లేదో తెలివాక మనుషులతో పిచ్చి పిచ్చి అయిపోతా కాబట్టి మనం ఆయన వాక్య మీదనే ఆధారపడి దేవుని యొక్క సత్యం మనం సిర్య చేసుకొని నాదిరి చేసుకొని నడుచుకుంటేనే మనము రాబోయే అలా వారికి చెప్పగలిగే వారుగా ఉంటాం మనం కూడా స్థిరంగా బలంగా ఉండగలుగుతాం అని దేవుని నాతో మాటలు మాట్లాడండి ఈ మా వాక్యాను సమయంలో చూడండి ఇంకేమంటే మనం ప్రతిసారి దేవుని వైపే చూడాలి కానీ ఈ లోకంలో ఇంకా ఏంటంటే చాలా మంది ధనం వైపు ఆకర్షించడము కదా భయంకరమైన ధనము ధన వ్యామోహము ఎందుకంటే ఈ భయంకరమైన కరువు తినాలి కదా ఎవరికి ఎవరు చూసినా సుఖానుభవాన్ని ఆశ్రయించి నాకు ధనం ఎక్కువ ఉండాలి పేడు దాని కొరకు పరిగెత్తుతా ఉంటారు పరిగెత్తు ఉంటారు ఆఖరికి ఏమవుతాడు అంత పరిగెత్తి చెప్పండి వేస్ట్ కదా అట్లా అంత పరిగెత్తడము అందుకే దేవుడు ఏమంటున్నట్టే సత్యం కొరకు ప్రయాసపడ సత్యం కొరకు పోవాలంట అయితే ఇంకో ఏమంటున్నారంటే దేవుడు అనమాట సత్యం నందు దేవునిందు మనకు మనమే సాధక సాధ సాధకం చేసుకోవాలంటే అయితే మనకంట మనకు మనమే సాధకం చేసుకోవాలంట సత్య విషయంలో దేవుని యొక్క ఆత్మ జ్ఞాన విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలంట సాధకం చేసుకుంటే మనము స్థిరలే ఉండగలుగుతాం దేవుని అందు అయితే చూడండి నరమాత్రడు అంటే మనకి ఏం చేయగలవాడు చెప్పండి ఎన్నో సంపాదించుకుంటే మేమేమి చేస్తాం ఈ లోకంలో కానీ ఏంది అంత స్థిరం కాదు కదా అదంతా శర స్థిరానుసారమైంది కానీ మనకి మనకు కావాల్సింది ఏంది నిత్య జీవం కదా దేవుని అందు మనకి కదా మన ఆత్మలకు రక్షణ నిత్య జీవం కాబట్టి కదా దేవుడు మనకి మాట ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన ఏంటంటే పదమూడు ఎబిడ్ పదమూడు నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్న ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను మరమాత్రం నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమే ఉన్నాము కదా అయితే మన సత్యం గురించి మనం ధైర్యంగా చెప్పగలిగే వారమే ఉండాలి మనకు ఎందుకంటే మన ప్రభు మనకి ఎప్పుడు తోడే కదా ఎన్నడు నిన్ను విడివని వెయ్యాను చాలా చాలా దగ్గర వాక్యం ఏమిటంటే మనం ప్రభు వాక్యం అంటే మనం ఎన్నడూ సిగ్గుపరచని లేదంట సిగ్గుపడమంట కదా ఆక ఈ అబద్ధాన్ని ఆశ్రయించాలి అబద్ధం జీవించాలి రేపు సిగ్గుపడ సిగ్గుపడతారట కానీ మనం అంట ఎన్నడూ సిగ్గుపడమంట అని ప్రభు అంటారు కదా ఎందుకంటే ఆయన ఆయన మనను ఎండడుకు విలనాడు ఇలబాయుడు అని చెప్తున్నాడు దేవుడు అందుకేనంటే ప్రభు మనకు సహాయకులుగా ఉన్నాడు కాబట్టి దేనికి మనం భయపడ భయపడకుండా సత్యానికి మనం ఏం చేయాలంటే ఎలకలు నిలబడి సత్యాన్ని మనం ప్రకటించాలి ఏ లేకుండా ఎందుకంటే సత్యంకి సత్యం భయం ఎందుకు చెప్పడానికి మనకి పోరాడడానికి భయపడదు ధైర్యంగా సత్యం ప్రకటించాలని చెప్పాలనుకున్నాడు ఎందుకంటే ప్రభువు మనకు సహాయకుడుగా ఉండాలి కాబట్టి భయపడదు మనం ఏ నరమాతుడు మనకి ఏమీ చేయగలడు కదా మనం మనం అంట అని మంచి ధైర్యంతో చెప్పగలవే ఉన్నామంట మనం చూడండి అయితే మనకి ఇక్కడ ఏమ అర్థమవుతుందంటే కదా రాబోయే దినాల్లో భయంకరమైన చీకటి అంత అపవిత్రత కదా ఎక్కడ చూసినా గలిబిలి ఎక్కడ చూసినా చీకటి ఇవన్నిట్లో మనుషులంతా గలిబిలి అయిపోతారు కాబట్టి సత్యానికి చోటు ఇవ్వకుండా ఇష్టానుసారంగా నడుచుకుంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే కదా ఇంత వాక్యం తెలిసిన మనము ఇంత దేవుల్లో మనం ఎదుగుతున్న మనం మాత్రం మన ప్రభు కొరకు మనము మనని ఏం చేసుకోవాలి ప్రతిష్ట చేసుకోవాలి స్థిరం చేసుకోవాలి ప్రభులో కదా ప్రభు కొరకు ప్రయాసం అంటే ప్రభు వాక్యం కొరకు ఒక సత్యం కొరకు ప్రయాస పడాలి మనం ఏ లోకంతో అయితే దేంతో మనం సమాధానం పడొద్దని మనకి ఎందుకంటే నేను చాలా సార్లు చూసిన ఆ పని ఈ పని ఉందని చెప్పి ప్రార్థన పక్కకు పెట్టి అయితే ప్రార్థన ఎంతో ముఖ్యం అంటే మన జీవితంలో ప్రార్థన లేకుండా ఏది చేయొద్దు నాకైతే మంచిగా అర్థమైంది ప్రార్థన లేకుండా ఎక్కడ మనము అడుగు ముందుకు వేయద్దు కదా ప్రార్థన చేయలేక చేయకుండా బయటికి లోకంతో సమాధాన పడినట్టే కదా అంటే నాకు పని వచ్చింది నేను అర్జెంట్కి వెళ్ళాలి ప్రార్థన పక్కకు పెట్టిపోతారు కానీ ప్రార్థన మన జీవితాల్లో చాలా ముఖ్యము ఎప్పుడు కదా ఎంత ముఖ్యమైన పని ఉన్నా నేను ఒక్క ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుంటా ఒక రెండు నిమిషాలను దేని సమయం చెప్పి మోకరిని మనము ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళగా పళ్ళు మనం చూసుకోవాలి ప్రార్థన లేకుంటే ఏమైనా దూషుడు అన్ని కారలను అడ్డగిస్తా ఉంటాడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యాన్ని ఆ దూషుడు కదా వాడు అడ్డగిస్తాడు కాబట్టి వాడిని మనము శరీరానుసారం కొట్టలేం కాబట్టి ఆత్మానుసారంగానే కొట్టగలుగుతాం కాబట్టి వాక్యం అనే అడ్గము మనకి అనే యొక్క బలం మనకు దాని వలన మనం ఎదిరించుకొని వెళ్ళొచ్చు లేకుంటే కదా ఎవరైతే దేవుని ఎందుకు ప్రతిష్ట చేసుకుంటారు వారి ఎందు దేవుడి వారి వారి దేవుడు పరిశుద్ధాత్మ చాలా ఇస్తాడంట దేవుడు అంటే కొలత లేకుండా పరిశుధాత్మ ఇస్తాడు కాబట్టి దుశ్య శక్తులు నిలబడలే వాళ్ళని కదా కదా ఆత్మ లేని నిజంగా పడేస్తున్నారు ఆత్మ వారిని వాడు ముట్టలేడు కదా ఇంకోటి ఏంటంటే దేవుడు ఏమన్నా మనకి శరీరానుసారంగా ఉన్నవాడు వాడైతే ఖచ్చితంగా చేస్తాడు శరీరానుసారంగా ఉండడానికి ఎక్కడ ఇచ్చినా దెబ్బలు పడతా ఉంటాయి ఎక్కడ పోయినా దెబ్బలు పడతా ఉంటాయి ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుడు తప్పిస్తా ఉంటాడు ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తులు వచ్చినట్టు దేవుని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా ఎవడు ముట్టలేడు దుష్టుడుగా ముట్టలేడు కదా ఆ ఆ వ్యక్తి యొక్క అనుకున్న పనులను కూడా దుష్టుడు ముట్టలేడు ఎందుకంటే ఆ వ్యక్తి ఆత్మానుసారంగా దేవుణ్ణి నడుచుకుంటున్నారు కాబట్టి అదే శరీరానుసారంగా నడుచుకునే వ్యక్తి అనుకో కదా ఎక్కడైనా మోసపోతారు ఎక్కడైనా పడిపోతారు దెబ్బలు పాడుతూ ఉంటాడు అక్కడ ఇది మనం చాలా మంచిగా గ్రహించుకొని నడుచుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు తెలియదు వాక్యం చదువుతాడు చదువుతా ఉంటుంటే నేను తెలుసుకుంటున్నాను అయితే చూడండి చాలా మంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవర్తులు వాక్యం చెప్పినట్టు ఉంటారు కానీ అందులో కొంచెం మిస్టేక్ వేరే ఉంటుంది మళ్ళా మళ్ళా అలా వాళ్ళ యొక్క అది వింటుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంటుంది అంటే దేవుని వాక్యం లావని చెప్తున్నారు కానీ మళ్ళీ అంత అబద్ధం ప్రకటిస్తున్నాడు ఎందుకు బాధ కలుగుతా నాకు వాళ్ళు పోతున్నారు ఎట్లా మరి వినే వాళ్ళనికి కదా కానీ దేవుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు కదా వాళ్ళని విడిచే విడిపియాలంటే కూడా మనకు మన ఆ ప్రయాసం కూడా ఉండాలి మనకి కదా కనీసం మనం పోయి చెప్పలేకపోయినా ఇంట్లో కూర్చొని రాత్రి కాపులు వాళ్ళ ప్రార్థించే ఒక శక్తి మనం పొందుకోవాలి దేవుని ద్వారా ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తున్నంటే మధ్య ప్రార్థన చేయకుండా కూడా మీద కొడతా ఉంటాడు ఓకే కదా నాకు ఇంట్లోకి వచ్చి నేను ఎక్కువ ప్రార్థనలో ఉంటా ఉంటుంటా నైట్ డేలో ప్రార్థనలు ఎక్కువ ఉంటా ఉంటా అయితే వాడు ఏం చేసినట్టు దుష్టుని ఎక్కువ ప్రార్థన చేస్తున్నా అని చెప్పి ఊకే అంటే మన దేశం గురించి మన రాజుల గురించి మన నాయకుల గురించి మన యొక్క సహోదరులకు అందరి గురించి చేస్తా ఉంటే నాకు దేవుడు చూపిస్తూ ఉంటే నేను చేసింటే వాడు ఏం చేసిన సరైన నా హెల్త్ మీద కొట్టి నాకు ప్రార్థన చేయడానికి అసలు కూర్చోనీకి రాకుండా లేవనికి రాకుండా నేను బాధపడతా ఉన్నా ప్రయాస పడుతున్నా దేవా ఏంటి రేపు పరిస్థితి కూర్చోలేకపోతున్నా ప్రార్థనలో నిద్ర ఉంటే లేదా అంతా నిద్ర కూడా పోనీ కూడా సత్యాస్తే నేను చేసినాక ఎట్లైనా ప్రార్థన ప్రార్థిస్తుంటే అవి వెళ్ళిపోయినా ఒకసారి ఇంట్లో మీటింగ్ పెట్టించుకున్నా మీటింగ్ పెట్టించుకున్నాక పెట్టించుకున్న ఒక రెండు రోజులకి నాకు మళ్ళీ వెళ్తూ మంచి చేసరికి నేను మళ్ళీ ప్రార్థన కూర్చొని గోదాడుతా ఉన్నా దేవుతో ఎందుకంటే చూడండి మనకు దేవుడు కదా ఈ లోకంలో ఒక పని అప్పగించిన ఆ పని కొరకు మనం కూడా వచ్చినాం కాబట్టి ఆ పని నిమిత్తం కదా మనం ఒక పని చేయాలి దేవుడు మనకు అప్పగించిన పని అది చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి కదా అయితే మనము వెళ్ళినప్పుడు దేవుడు మనం అడిగేది ఏంటి మనం ఈ లోకంలో చేసిందా లేకపోతే ఎన్ని ఆత్మలను చేసినా అడుగుతారు అది దేవుడు నాకు దేవుడు అదే అడుగుతాడు ఎన్ని ఆత్మలను చేసినా ఎన్ని సంపాదించిన కదా ఇంత ఈ సృష్టిలో ఈ సృష్టి అందరూ ప్రతి ఆత్మ కొరకు నేను ప్రాణం పెట్టినా కదా రక్తం చెందించిన కదా మరి నా యొక్క వాక్ నా యొక్క రక్షణ వచ్చింది కదా కానీ నీ ఏం చేసినా దేవుడు మనం ఏం చెప్పగలిగే వారమైంటు మరి పొద్దున్న అక్కడ కదా అందుకే మనకు ప్రయాసం ఉండాలి నేను ఏం చేస్తా అందుకే బయట చెప్పే అవకాశం లేకుంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటా ప్రార్థన చేస్తా ఉంట ఎవరికి చెప్పాలి ఎవరికైనా పంపి దేవుడు ఎక్కడైనా పోవాలని చెప్పి కదా ఒక్క ఆశ ఉండాలి కదండి మన అందుకే అందుకని అయితే దేవుడు ఏమన్నాడంటే ఇంకో వెలుగు ఉండగానే అనంట మనము ఏం చేయాలి వెలుగు ఉండగానే మనం ఏం చేయాలంటే వెలుగులో మనము వెలుగుని మనం ఏం చేసుకోవాలంటే ధరించుకోవాలంట ఎక్కడో చెప్పిన దేవుడు ఒక నిమిషం చీకటి కాలం రాబోతుంది కాబట్టి వెలుగు ఉండగానే మనం వెలుగును ధరించుకొని వెలుగు సామంతులమే ఉండి నార్చుకోవాలనుకోండి దేవుడు ఎందుకంటే చీకటి కాలం రాబోతుంది అప్పుడు చీకటిలు అంటే నడవలేరు ఏమి చేయలేరు కాబట్టి పగలున్నంత పగలు ఉన్నంత వరకు మనం అంట మన ప్రభు కార్యాలు చేస్తూ ఉండాలంట చీకటి ఉన్నప్పుడు అంటే ఎవరు నడవలేడు స్థితిలో ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే మనము వెలుగున్నప్పుడే తగ్గు కార్యాలు చేసుకుంటూ అర్చన చేయాలి చేయాలి మనం అని మనం బాబు అంటాండి అయితే దేని గురించి దేవుడు ఆ మాట్లా మాట అంటున్నాడు వెలుగున్నంత వరకు పగలున్నంత వరకు దేవుని కార్యం చేయండి చీకటి రాబోతున్నప్పుడు ఎవరు ఏం చేయడం చీకటి ఎవరికేం కనపడదంటే కదా అదే కదా భయంకరమైన పాప శాపగురితమైన జీవితాలు భయంకరమైన పాప జీవితంలో కదా ఎవరు వినలేని పరిస్థితిలో మనుషులు ఇట్లా ఉన్న స్థితిలో మనం పోయి చెప్పినా వినని స్థితి ఉంటుంది అనమాట ఆ టైంలో భయంకరమైన ఎన్నేమో కర్వులు అవి ఇవి ఒకరి మీద ఒకరు లేచుడు కదా ప్రేమ చల్లారిపోవడము కదా ఎవరి ప్రేమ లేకుండా పోవడం ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి ఆ టైంలో మనము దేవుని వాక్యం ప్రకటించాలంటే కదా ఆయన్ని వెలుగుని కదా మనం ధరించుకున్న ఉండాలి కదా అయితే ఇప్పటి నుంచే అప్పుడు మనం చెప్పగలుగుతాం ఇప్పటి నుంచే మనలో అప్పుడు ఆ పరిస్థితి ఎట్లుంటుంది మనము ఊహించలేం అది ఎంత డేంజర్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి దేవుని వెలుగుని ఎప్పుడు మనలో పెట్టుకొని ఉండాలి కదా ఇప్పుడే మనం ఏం చేయాలి వెరుగుని దరిద్ర చీకటిలో మనము నడుస్తూ ఉండాలి ఆ చీకటిని మనం వెలుగుగా చేస్తూనే ఉండాలి కదా ఇక్కడ అవకాశం వస్తే అక్కడ సమాధానమే పడదు అసలు సమాధానం పడదు మా కదా దేవుడు సత్యవంతుడు దేవుడు దేవుడు అంటే దేవుని గురించి చెప్పుకుంటూ ఉండాలి మనం అయితే దేవుడు ఏమో మన పౌర్ బ్లోకే సమస్యని పెంటగాయించిన పెంటగాయించి దేవుని కూడా ఆయన ఆయన అప్పగించుకొని నడిస్తే ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు సేవకులు వింటుంటే చాలా బాధకరంగా ఇలాంటి మనం ఎదుట వస్తా ఉంటే చాలా చాలా మంది చాలా మనం ఎదుట కూడా తీసుకొస్తు మనతో కూడా ఇలాంటి ముందుకు జరగా వస్తే అనిపిస్తుంది ఎందుకంటే ముందుగానే మనం కూడా సిద్ధపడి ఉండాలి ఏ వాక్యానికి ఏ వాక్యం చెప్పి మనం వాళ్ళకి సక్క అందుకోసం ఏం చేయాలి మనం కూడా ముందు ముందుగానే స్థిరపడి ఉండాలి వాక్యంలో అన్నిటికం కదా ఎంతైనా కానీ సర్పం తేళ్ళైతే వినవు కానీ మనకి ఆ గొప్ప జనం అయితే వింటది కానీ కొంచెం వాళ్ళ కోసం ప్రయాసపడతాయి వాళ్ళ నుంచి అయితే తీసుకొని చేయగలం కదా దేవుని కృప వల్ల దయవాలను మనకైతే ఇది సాధ్యం కాదు దేవునికి అయితే సాధ్యం కదా అనే ఆత్మ వల్లనే మనకు సమస్యం సాధ్యం కాబట్టి కదా మనం ఇప్పుడు నేను ఈ అబద్ధ ప్రతి ఇవన్నీ వీళ్ళు చెప్తే వీళ్ళని చూస్తే సేమ్ వీట్లనే దుర్మార్గులు అనిపిస్తారు నాకు వీళ్ళంత దృష్టిలో దుర్మార్గును అసలు వాక్యాన్ని ఎట్లా చేస్తున్నారంటే గలిబిలి చేసి వాళ్ళ ఇష్టానుసారంగా చేసి పాలు పాలు చేసి విశ్వాస భ్రష్లను చేస్తున్నారు అందరినీ ఇది చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అందుకే ఏం చేయాలంటే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రభాని సత్యవాక్యాన్ని ప్రకటించాలి సత్యం ఎట్టిందంటే ప్రకటించాలి లేవనేది ప్రభాని ప్రార్థన చేస్తూ ఉంటుంది నా ఆశన అంత అదే ఉంటుంది నాకు మనకి ఇక్కడ చెప్పబడుతున్న సత్యం అయితే ఎక్కడ చెప్పబడదు మనం ఒకసారి నేను ఏం చేస్తా ఒక్కోసారి లోకంలో ఉండే గడిబీలన్నీ విని ఏం చేస్తా ఉంటే వాక్యం దొరకొచ్చి కూర్చుంటే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఎక్కడ ఇవన్నీ వింటుంటే పిచ్చి పిచ్చి అంత మైండ్ అంత అంత ఇదైపోతుంటది కాబట్టి ఏం చేయాలి వాక్యం పట్టుకొని కూర్చోాలి ఎందుకంటే మనకి మరి దేవుని పాదాల యుద్ధ నేర్చుకుంది కాబట్టి మనం కూడా ఈ లోకంలో కూర్చోకుండా దేవుని పాదాల యుద్ధ నేర్చుకుంటే మనకు శాంతి సమాధానం ఉంటది దిగా శాంతం ఉంటది లేకుంటే మనకు కూడా అయ్యో అయ్యో అయ్యో ఏమైపోతుంది ఏమైపోతుంది ఎట్లా అయిపోతుంది అనే బాధ ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర కదా అని మేం చేయాలి మరి నేర్చుకోవాలి కూర్చోవాలి కదా ముఖ్యంగా మనం ఏం సత్యం కొరకు పోరాడాలి కదా సత్యం కొరకు దృష్టితో కూడా పోరాడాలి వాడు కదా వాటితో మనం ఎట్లా పోరాడగడతాం కదా వాడు మన దేవుడు అందు ఎబ్రి పత్రికలో చెప్పినట్లు ఏమని ఎఫెస్సీ పత్రికలు మనం పోరాడుచున్నది ఏ విధంగా అంధకార శక్తులతోనూ ప్రాధాన్యతలతోనూ వీళ్ళతో మనం పోరాడుతున్నాం కాబట్టి ఆ పోరాటం ఎట్లా పోరాడుతుంది మనం ఆత్మానుసారంగా కదా పోరాల్సింది శరీరత్మక పోరాడలే పోరాడలేం కదా వాటితో మనం కాబట్టి ప్రార్థనే కదా మనకు వాక్యమే కదా ఆయుధం కాబట్టి దేవుని పాదార్య కూర్చొని నేర్చుకొని మనము పోరాడాలి కదా మనుషులు వాళ్ళంతా రారు వాళ్ళు దుష్టుడు దూరే కదొచ్చు మనని సత్యాన్ని నిర్మించడానికి కాబట్టి ఇది మనం బాధ గ్రహించి మనం నడుచుకోవాలి అందుకే దేవుని కొరకు మనం ఏం చేసుకోవాలి ప్రతిష్ట చేసుకోవాలి నాదిలు చేసుకోవాలి ఈ శక్తిమైన లోకంలో దేని కొరకు మనము జీవించాలి కదా మన ప్రభు కొరకే జీవి జీవించాలి ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు కదా ఏదైనా కదా ఇది దీని నంటనే గర్తించిపోతుంది మన నిత్య రాజ్యం మన ప్రభు రాజ్యం కాబట్టి ఆ యొక్క రాజ్యం కొరకు మనం ప్రయాస పరాలి పోడాలి కదా అయితే ఇదే మనము ఇక దృఢ నిత్యం కలిగి ఉండాలి ఎందుకంటే మన ప్రభు ప్రతి దాంట్లో నిత్యం అన్నప్పుడు కదా చూడని ఇచ్చేవి మన ప్రాభు మాట అట్లనే మనం కూడా ఉండాలన్నమాట కదా ఎక్కడన్నా మనం చేసే పనులలో కానీ మనం ఎక్కడ వెళ్ళినా ఎవరితో ఉన్నా కానీ ఈ భారం మనలో ఉండాలి సత్య భారం కదా నా ప్రభు ఎందు నేను నేను ప్రతిష్ట చేయించుకున్నాను నా ద్వారా ఇతరులు కూడా నా ప్రభులోకి ప్రతిష్ట కావాలనే ప్రయాసం ఉండాలి మనకి ఆ విధంగా మనం నడుచుకోవాలి వాక్యం ప్రార్థన చేస్తాం హలో ఇపడుతుంది అది ఇంపడుతుంది రాధ్యం చేసుకుంది స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా ప్రభా పరిశుద్రానికి వందనమైన రజ అయా కృపా సత్య సంపూర్ణడు ఒక దేవానికి స్తోత్రమే అతి శ్రేష్ఠుడు అతి పరిశుధ్ర మహాగ్రుడు ఒక దేవ అయానికి స్తోత్రమేనా తండీ ప్రభా తండ్రి సమీపించాను తేజస్వ గలవాడసు తండి ప్రభా ఈ రోజు మేము చెప్పుకున్నాం వాక్యం ప్రభా తండి అయా అది ఎంతో ప్రభావ ముఖ్యమైనది తండ్రి ప్రభా తండీ మీరు నేను సత్యం కొరకు మిమ్మల్ని ప్రతిష్ఠ చేయించుకున్నారు పోతాన్ని ప్రయాసపడరు తండీ మీ మేము కూడా తల్లి సత్యం కొరకు మేము ప్రతిష్ఠించుకోవాలి పోతాన్ని నాజులు చేసుకోవాలి జీవితాలని తన్నిపబ ఎందుకంటే ముందుకి చాలా భయంకర దినాల్లో మేము ఉండబోతున్నాం తనిపబా అయా మీ యొక్క పరిశుధాత్మ సహాయం అవసరం తనిపబా మీ ఆత్మ మేము ప్రతిరోజు పొందుకున్న పొందుకని అయా మేము సత్యం కొరకునైనా పోరాడే వాళ్ళకు మనం తయారు చేయండి పబ్బా దేవా ఇసుకుపోతాను అంధకార పోరాడే శక్తి బలం మాకు అందరికీ అనుగ్రహించండి ఇసుకుపోతాండి దయ్యమును వెళ్ళగొట్టాలను అయా ముఖ్యంగా తనిపబా ఆత్మ జ్ఞానమైనా పరిశుధాత్మ జ్ఞానం ప్రభాతాన్ని మేము పొందుకొని అనేక లేకపోతాన్ని సత్య జ్ఞానం మేము ప్రకటించే మనం తయారు చేయండి మాలో ప్రతి బానియత పవిత్రత ఉంటే తీసేయకపోతాన్ని నీ కాయిస్క్రమైన ప్రతి ఒక్కటి మా నుంచి తీసేయమని వేడిపించిన సరిచేవాడు మీరే ప్రభాతం మీరే మాకు నమ్మదగిన వాడు అయా నీకు స్తోత్రం అయా నా తని నరులు మాకేం చేయగలరు పబ్బా తండీ అయ్యా మీరే మాకు సమోసం నేను మమ్మల్ని నడిపించేవాడో పోషించేవాడో దివా మీ ప్రియులందరినీ కూడా బాబా నా తని మమ్మల్ని పోషించు కాచి కాపాడుతూ సజీవ లేఖలో పెట్టినారయా అందుని బట్టి నీకు పన్నెండు స్తోతాలు కృతజ్ఞతాస్థుతులు పవ బాబా అయా మాక్యం విన్న నన్ను సమాధానం దాయించి పబ్బా దివా మరి ఆమె సమాధానం దాయించమని తండ్రి అయ్యా మీరు అక్కడికే మా దేశం మా కుటుంబాలందరినీ సిద్ధపరచుకోమని నీ వీటన్ని సరి చేసి వాడుకోమని పభా అయా ఈ సుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానము పశుధాత్మ నడిపింపు మనకందరికీ సదాకాలం తోడైన్నును గాక ఆమెన్